ంత జడేతనాలే కాబట్టి చేతనము జడమై ఉన్నటువంటి ప్రకృతిని ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అందుకనే లలితలో కూడా చిక్తి చేతనారూప జడ శక్తి జడ చైతన్యమై చేతన రూపాల్లో ఉన్నాయి జడమై జడ జడంలో కూడా వ్యాపించి ఉంది అందుకనే పరమాత్మ ఉపరి అద్భుతమైన శ్లోకం చెప్తారు రుషే క్షరచరే క్షర సర్వాణి భూతస్తో క్షర ఉచ్య ఉత్తమ పురుషత్వ పరమాత్మా ఇది ఉదాహరకత్రయమావిశ్య బిర్తి అవ్యయరమాత్మ ఎవరయ ఉత్తమ పురుషస్థు అన్య పరమాత్మ ఇది ఉదాహృత పరమాత్ముడంటే ఉత్తముడైనటువంటి వాడు ఉత్తముడు అంటే ఏమనర్థం ఎవడైతే నాశనము కాడో ఎవడైతే నాశనమయ్యే సమస్తానికి కూడా ఆధారభూతమై ఉన్నాడో ప్రకాశిస్తున్నాడో వాడే ఉత్తముడు నాశనమయ్యేది ఉత్తమం కాలేదు అది అసత్యం సత్యం కాదు నాశనమైపోతూ ఉంటుంది కాలగర్భంలో ఈ కాల ప్రవాహంలో అది నాశనమైపోతుంది నాశనమైపోయేది సత్యం కాదు నాశనమైపోయేది శాశ్వతం కాదు అది పరమాత్మ కాలేడు కాబట్టి శాశ్వతమైనది సత్యమైనదే పరమాత్మ అందుకనే ఇక్కడ క్షరము అంటే నాశనమైపోతుంది అక్షరము అంటే నాశనము కావట్లేదు బాగా చూడండి ఇక్కడ రెండు తత్వాలు మనలోనే ఉంది మనలోనే ఉంది రెండు శరీరము క్షరం కానీ నేను ఎవరినైతే శరీరాన్ని పొంది ఉన్నానో ఈ శరీరాన్ని వాడుకుంటున్నానో శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నానో నేను అక్షరం బాగా ఆలోచించండి శరీరం క్షర ప్రకృతి నేను అక్షర అక్షర ప్రకృతి అక్షర ప్రకృతి నేను క్షర ప్రకృతి ఇది బాగా ఆలోచించండి అక్షరమైనటువంటి నేను నాశనము లేని నేను ఆత్మచైతన్యమే ప్రకాశిస్తున్నాను కాబట్టి ఇప్పుడు శాస్త్రం ఏముంటుందంటే క్షరం మీద మన ప్రయోగాలొద్దు పరిశోధనల పక్కన పడే అక్షరమయ్యే నీ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయి అది తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే అది ఉత్తమ పురుషు అన్య పరమాత్మ ఇది ఆ అక్షర ప్రకృతిగా ఉండే ఆత్మచైతన్యమే పరమాత్మ అది ఎలా ఉంది यो लोकत्रयुकृतम अव्ययश्वर अंत निबुकृतमे परशिस्तूं चैतन्यमे अंत निबुकृत में प्रकाशिस्तूं अंत इक उपनिष्दी स परमात्मा सर्वजूनाम आत्मा सन्त्यत्मत सर्वी स ईश्वर ఆ పరమాత్మ అంటే ఎవరనంటే ప్రతి ప్రాణిలో ప్రతి దేహంలో నేను నేను నేను నేను నేను నేను నేను అని స్పందించే తత్వమే పరమాత్మ ఈ శరీరంలో నేను అని స్పందిస్తుంది ఉనికి ఆ పరమాత్మ తత్వాన్ని ఉపనిషత్తు చెప్పడానికి మూడు శబ్దాలు ప్రయోగం చేసింది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా సత్యం అంటే ఉనికి ఈ శరీరంలో శరీరం క్షరం కానీ దీంట్లో ఏ ఉనికి అయితే ఉందో ఏ ఉనికి వల్లనైతే ఈ శరీరం ఉనికి పొంది ఉందో ఆ ఉనికి సత్యం జ్ఞానం చూడండి మిమ్మల్ని ఒక మాట అడుగుతాను మీకు తెలుసా అని అడుగుతాను ఆ తెలుసండి స్వామీజీ అంటారు ఇంకోటి అడుగుదా తెలుసా అని అడుగుతాను ఇది తెలీదండి అంటే తెలుసు అనేది మీరే తెలీదు అనేది మీరే అంటే తెలుసు అనేది కూడా తెలివి తెలీదు అనేది కూడా తెలివి అంటే రెండు తెలివి బాగా ఆలోచించాను కనిపించు సకల విశ్వంబు దృశ్యమను ఈ దృశ్యాన్ని చూసేటువంటి నేను మిగుల దృక్కునే కాంచు నేను కనిపించు సకల విశ్వంబు దృశ్యమను చు రామాంజనేయ సంవాదంలో అంటారు కనిపించు అఖిల విశ్వము దృశ్యమను చు ఈ దృశ్యమైనటువంటి ప్రపంచాన్ని చూసే నేను దృక్కునై ఉన్నాను మిగుల నాకంటే అన్యమేమీను లేదు ఇది ఏ సకల వేదార్థ సంగ్రహము అంటే తెలుసు అనేది నేనే ఆ తెలివి నాదే తెలీదు అనే తెలివి నాదే అంటే జ్ఞానస్వరూపమై ఉన్నాను నేనే స్వరూపమై ఉన్నాను జ్ఞానమే నేను నా వల్లనే తెలుసు అనబడుతుంది తెలియదు అనబడుతుంది ఏదైనా తెలుసుకునే దానికి తెలియకపోవడానికి ఎవరు ఉండాలంటే నేను ఉండాలి నేనే లేకపోతే తెలుసు తెలియదని చెప్పలేను కాబట్టి ఆ నేనెవరు తెలివి అసలైన తెలివి అసలైన జ్ఞానం కాబట్టి ఆ జ్ఞానానికి చూడండి ఇది తెలియలేదనుకోండి మళ్ళీ మనం ప్రయత్నం చేస్తాం తెలుసుకుంటాం తెలుసు అనుకోండి చెప్తాం తెలియని దాన్ని నేనే ప్రకాశిస్తున్నాను తెలిసిన దాన్ని నేనే ప్రకాశింపజేస్తున్నాను తెలుసు తెలియ అనేటువంటి రెండింటికీ కూడా నేనే తెలివిని నేనే జ్ఞానాన్ని లేకపోతే తెలుసు అనే జ్ఞానము లేదు తెలియదు అనే అజ్ఞానము ఉండదు అందుకని అమ్మవారిని జ్ఞానా జ్ఞానస్వరూపిణి జ్ఞానము ఆవిడ వల్లే ప్రకాశింపబడుతుంది అజ్ఞానము ఆవిడ వల్లే ప్రకాశింపబడుతుంది ఇప్పుడు చూడండి ఏమండి ఇప్పుడు మీరందరూ పరిపూర్ణానంద స్వామి తెలిసారా అన్నాను అయ్యో మీరే కదండి మాకు బాగా తెలుసండి అన్నారు సరే ఇప్పుడు మీకు నిశ్చలానంద స్వామిని ఒక ఆయనన్నారు తెలుసా అన్నారు ఆయన ఎవరండి తెలియదండి అన్నారు నిశ్చలానంద స్వామిని ఒకయన్నర తెలీదా అబ్బాయి తెలియదండి అన్నారు అంటే పరిపూర్ణానంద స్వామిని తెలుసు అంటే బాగా చూడండి అంటే పరిపూర్ణానంద స్వామిని మీరే ప్రకాశింపజేస్తున్నారు నిశ్చలానంద స్వామి తెలుసా ఆయన్ని ఎవరైనా ఇంతవరకు ఆయన చూడలేదండి ఆయన ఎలా ఉంటారో తెలియదండి ఆయన తెలియదు అజ్ఞానం కూడా మీరే ప్రకాశింపజేస్తున్నారు అజ్ఞానానికి మీరే ప్రకాశం జ్ఞానానికి మీరే ప్రకాశం కాబట్టి నేనెవరు స్వయం ప్రకాశ స్వరూపం నాలో అజ్ఞానం లేదు నాలో జ్ఞానము లేదు కాబట్టి నాకు జ్ఞానము అజ్ఞానము రెండూ లేదు ఎందుకని నా ప్రకాశం వల్లనే జ్ఞానము ప్రకాశింపబడుతుంది అజ్ఞానము ప్రకాశింపబడుతుంది కదా కాబట్టి నేనెవరు జ్ఞానం నేను ఉనికినై ఉన్నాను సత్యం నేను ఎల్లవేళలా ఉన్నాను చూడండి తల్లి గర్భంలో నేను చేరుకునేటప్పుడు శరీరం లేదు కానీ నేనున్నాను అందుకని నా చుట్టూగా శరీరం ఏర్పడింది ఈ శరీరం వచ్చింది బయటికి నేనున్నాను శరీరం పడిపోతుంది ఆయన వెళ్ళిపోయాడండి అంటారు నేను వెళ్ళిపోతున్నానే కానీ నేను చచ్చిపోవడం నేను వెళ్ళిపోతున్నానంతే అంటే శరీరాన్ని పడేసి వెళ్ళిపోతున్నాను అంటే నేను పోను నేనెక్కడికి పోను బాగా ఆలోచించండి నేను ఎప్పటికీ ఉన్నాను పోయేవాడిని కాను నేను ఉండేవాడిని నాకు నాశనం లేదు ఏది పోతుంది ఏదైతే వస్తుందో అది పోతుంది తల్లి గర్భంలో నేను వెళ్లేటప్పుడు ఏదైతే తీసుకుని వెళ్లలేదో అది తల్లి గర్భంలో తయారైంది ఏమిటి శరీరం బయటకు వచ్చేటప్పుడు శరీరాన్ని బయట చూడండి బాగా శరీరంతో బయటకు వచ్చాను వెళ్లేటప్పుడు శరీరం లేకుండా వెళ్లాను నిజంగా తల్లి గర్భంలోకి వెళ్లేటప్పుడు ఈ శరీరంతో వెళ్లాలనుకోండి పరిస్థితి ఏంటప్పుడు ఈ తండ్రి ఇంట్లో కూర్చొని ఆపరేషన్ చేసి ఇప్పుడు కడుపులోకి పెట్టాలి కాళ్ళు తలక బాగా మడపెట్టి టూల్సి లోపలికి పంపించాలి అలా ఏమన్నా చేస్తున్నాడా వెళ్ళేటప్పుడు శరీరం లేదు వచ్చేటప్పుడు శరీరంతో వస్తున్నాను వచ్చాను ఈ భూమి బాగా మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు శరీరాన్ని ఇక్కడే పాడించి ఎలాగైతే వచ్చానో అలానే వెళ్ళిపోతున్నాను అంటే ఏ శరీరం అయితే మధ్యలో నాకు కల్పించబడిందో తల్లి గర్భంలో ఆ మధ్యలో కల్పించబడింది మధ్యలోనే పోతుంది అక్కడేమో మాతృ గర్భం ఇక్కడేమో భూగర్భం అంతే అక్కడేమో మాతృ గర్భంలో ఉన్నాను తొమ్మిది నెలలు ఇక్కడేమో తొంభై ఏళ్ళు ఇరవై ఏళ్ళో ఆగా ఓ ఎగిరి గెంతి బాల స్థావత్ క్రీడా శక్త అంత ఆగ ఎగిరి గెంతి అంత పడిపోయిన తర్వాత ఎక్కడకి వెళ్తాను భూగర్భంలోకి వెళ్తే కానీ నేను పోవడం ఉండదు నేను రావడం ఉండదు శరీరం ఉంచింది తల్లి గర్భంలో శరీరం పడిపోయింది భూగర్భంలో పోలి ఏదో గర్భంలో ఉంటే మనకి ఎంత ఎక్కడ నాట్ వరి కాబట్టి నేను అనేటువంటి ఉనికికి అది సత్యమైన ఉనికి దానికి శాశ్వతమైన ప్రాతిపదిక తప్ప అది శాశ్వతమైన తత్వమే కానీ వచ్చిపోయేది కాదు కాబట్టి నేను సత్యం నేను అన్నింటినీ తెలుసుకునేవాణి నేను అంటే అన్నింటినీ ప్రకాశించేవాణి నేను జ్ఞానము ప్రకాశింపబడుతుంది అజ్ఞానము ప్రకాశింపబడుతుంది కాబట్టి జ్ఞానం అంతేకాదు అనంతం ఇక్కడ గొప్ప ఉపదేశం ఏంటనంటే అనంతమంటే ఈ శరీరం వరకే నేను పరిమితం అనుకోవద్బ్బాయ్ ఈ శరీరం అంటే ఇప్పుడు పుట్టింది ఇంతకు ముందు ఇంకో శరీరం ఇంతకు ముందు ఇంకో శరీరం కాబట్టి అన్ని శరీరాల్లో ఉండేటువంటి ఆ తత్వమే నేను ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యీయతే ఏ తో వేతితం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధ क्षेत्रज्ञा इंजेने परमात्म अरमात्में तत्व अंता निबुकृतमी अंता व्यापच सत्यम ज्ञानम आनंद स्वरूपमें प्रकाशिस्त दानंद स्वरूपोह निोह निर्मलोहम निहम अविको युते ना विकार शरीरा विकार आकार अस्थि जायते वर्धते विपरीणम अपक्षीयते विनश्य विकारी शरीरा अविकारी निर्विके विकार ఏ వికల్పాలు లేవు ఏ దోషాలు లేవు నిత్యమై శుద్ధమై ప్రకాశించే తత్వము నేను ఆ తత్వము తానై ఉన్నప్పుడు ఆ తత్వాన్ని గుర్తించే ప్రయత్నం చేసేటువంటి సాధకుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు భేదంతో చూడలేడు వాడు ఇది వేరు అది వేరు ఆడ ఇది మగ లేకపోతే పశువు ఇది పక్షి అన్నింటా పరమాత్మ తత్వం ప్రకాశిస్తూ ఉంటుంది అన్నింటాని కాదు అన్ని లేవు ఉండేది పరమాత్మ పరమాత్మతత్వమే ఉండేది పరమాత్మతత్వమే రెండో తత్వానికి అవకాశం లేదు ఆ తత్వమై ప్రకాశించేటువంటి ఆ స్థితిని ఇక్కడ బోధిస్తూ ఆ సాధకుడికి ఒక మాట చెప్తుంది ఏమిటా మాట అనంటే చెప్పండి శంకరులు అంటారు ఒక చిన్న ఉపమానంతో చెప్తారు యథా చందనా గుర్వాదే ఉదకాది సంబంధజ క్లేది ఔపాధికం దౌర్గంధ్యం తత్స్వరూప నిఘర్షణైన ఆచ్ఛాద్యతే అంటే ఒక గంధపు చెక్కని ఎలాగైతే మంచి గంధపు చెక్కని సువాసన వెదజల్లుతుంది గంధపు చెక్క దాన్ని తీసుకెళ్లి ఎక్కడో ఒక నీటిలో పడేశాడనుకోండి నిలవ ఉన్న నీటిలో పడేశాడనుకోండి పడిపోయింది అది అది పడిపోతే ఏమవుతుంది ఆ గందపు చెక్క ఆ నీటిలో నాని నాని నాని పాచిపట్టి మొత్తం అంతా కూడా గ్రీన్ గా తయారైపోయి అసలు గందపు చెక్క యొక్క రంగు ఏదైతే ఉంటుందో శాండిల్ విత్ కలర్ ఆ కలరు కనబడకుండా పోతుంది పైనంతా గ్రీన్ గా పాచిపెట్టేసి నాచిపట్టి అంతా ఒకలాగైపోతుంది తర్వాత కుట్టుకుంటే జిగురు జిగురు జిగురు జిగురు అయిపోతుంది అసలు మనకు కొంతకాలం తర్వాత చూస్తే గంధపు చెక్కని నిల్వ ఉంచిన నీటిలో పడేస్తే కొంతకాలం తర్వాత చూస్తే గంధపు చెక్కలా కనపడదు అదేదో ఆకుపచ్చని పదార్థం పడినట్టుగా ఉంటుంది ఎందుకని ఆ నీటిలో నాని నాని నాని జిగులుతనం ఏర్పడి దాంట్లో సంగస్సు ఏర్పడి దాంట్లో రకరకాల క్రియలన్నీ తయారై అక్కడ నాచు పాచి ఎలాగైతే కట్టి ఆ గంధపు చెక్క యొక్క యథార్థాన్ని ఉంచుతుందో అలాగనే దాన్ని పైకి తీశామనుకోండి కులు కప్పు కడుతుంది దుర్గంధం ఎందుకని నాని నాని నీటిలో ఆ పాచి నాచుకి వాసన పురుగులన్నీ దాన్ని చేరి ఆ పాచిని నాచుని తినడం కోసం పురుగులు అందులో ఉండి తింటూ పింటూ అవి చచ్చిపోయి వాటి యొక్క దౌర్గంధ్యం ఇవన్నీ కూడా ఆ గంధపు చెక్కని ఆవరించి ఉంటుంది గంధపు చెక్కని ఈ పాచి నాచు అనేటువంటిదంతా కూడా నాచు పాచు కూడా కప్పబడి ఉంటుంది కాని దాన్ని ఏమంటారంటే శంకరులు యథా చందనాగురువాదేహే ఉదకాది సంబంధ క్లేదాదిజం పౌపాధికం దౌర్గంధ్యం అంటే దాని యొక్క ఉపాధి చందనానికి ఆ గంధపు చెక్కకుండేటువంటి ఉపాధిని ఆశ్రయించి ఇవన్నీ కప్పబడి దుర్గంధంతో బయటకు వస్తుంది ఇప్పుడు మనం తీశాం ఏంటి ఇలా ఉంది ఏంటి ఇంతలాగ ఉంది అని కొద్దిగా చేతోటిలా నలిపి చూస్తే పాచిపోయింది అక్కడ అక్కడ నాచి సార్ ఇదేంటి వుడ్ కలర్ లో ఉండేంటని మొత్తం నీళ్లతో కడిగాం శుభ్రమైన నీళ్లతో పాచి నాచంత ఒదిపోయింది కొద్దిగా వాసన తగ్గింది దాన్ని ఎండలో పెట్టాం బాగా ఎండింది మళ్ళీ నీట్గా కడిగాం శుభ్రంగా అదిండి పెట్టి కడిగాం మొత్తం కడిగిన తర్వాత ఇప్పుడు మంచి శాండిల్వుడ్ బయటకు వచ్చింది ఇప్పుడు దాన్ని బాగా సాదారు సాది బాగా పైనండేటువంటి పొరలంతా చెక్కి మళ్ళీ సాదేటప్పటికీ బాగా సానబట్టేటప్పటికి ఏమైంది రితమైనటువంటి గంధం బయటపడింది అందుకని ఇక్కడంటారు తత్స్వరూప నిఘర్షణ్యే గంధపు చెక్కని ఏ విధంగా ఆ చెక్కని కనబడనివ్వకుండా పాచు నాచి కప్పిందో దాని సుగంధం బయటకు ఎలాగైతే ఆ దుర్గంధం అంతా కూడా కప్పుందో మనల్ని దానికి దూరం చేసిందో దాన్ని ఎప్పుడైతే శుద్ధం చేసి పవిత్రం చేసి బయటికి తీసి దాన్ని సాధితే దాంట్లో ఉన్నటువంటి దుర్గంధము ఆ రకమైనటువంటి ఆచ్ఛాదనలన్నీ తొలగిపోయి ఒరిజినల్ శాండిల్వుడ్ బయటపడి దాని సుగంధం బయటికి వస్తుందో అలాగనే అంతటా నిండి నిపుణీకృతమైనటువంటి పరమాత్మని ఆవరణం అజ్ఞానం అనేది కప్పబడి పాచి నాచు दा तो धर्माधिक विशेष इवे नज्ञान वह नैन ना भार्य ना भर्त इधी ना यू इधी नादी इधे बुद्ध ने बुद्धि बुद्धि लेने वाणी इन औधिक धर्म आरमात्म आरोपी इकड़क प्रपंच जो प्रपंच औपाधिक धर्म आत्व मैद आरोपी जो निजें का డు నడుస్తున్నాడు ఎగురుతున్నాడు వాడికి షుగర్ అటాక్ అయింది ఏదో తెలియకుండా కాళ్లకు దెబ్బ అది బ్యాంగ్రీన్ అయ్యింది షుగర్ బాగా పెరిగింది ఆ కాళ్ళంతా కూడా పుండు పడుతున్నాయి ఇప్పుడు డాక్టర్ గారు అన్నారు ఈ కాళ్ళు తీసేయాలా అన్నారు అవునన్నారు ఇంతేనా ఇంతే లేదు ఇంతేనా అంతేనా లేదు కట్ చేయాలి కట్ చేయించిన తర్వాత ఇప్పుడు అన్నాడు నాకు అప్పుడు కాలు ఉన్నప్పుడు అండి ఎలా ఇప్పుడు కాలు లేవు కదండి కాలు లేకపోయినా నేనున్నాను కాలు ఉన్నప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు కుంటివాణ్ణి కాను నేను కుంటువాణ్ణి కాను నా శరీర ధర్మానికి కుంటితనం ఏర్పడి ఉండొచ్చు దానికి కాలు పోయి ఉండొచ్చు కానీ నేననేటువంటి తత్వానికి ఆ లేదు దోషం కాబట్టి ఇవన్నీ ఇంద్రియ ధర్మాలు ఔపాధిక ధర్మాలు బుద్ధి ధర్మాలు ప్రాణ ధర్మాలు మనోధర్మాలు వీటన్నిటినీ నెక్కివేసుకుని అలా కూర్చొని ఒక ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఇవి దోషాలన్నిటినీ కూడా తొలగించి లోపల ఉన్నటువంటి చైతన్యం గట్ల కనుక మనం సాధన చేయడం మొదలు పెడితే ఆ ఆత్మతత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తే ఈ ఔపాధిక ధర్మాలన్నీ తొలగిపోతాయి దేవుడెంత వరకు జీవుడున్నంత వరకు దేవుడు కావాలి ఒకవేళ జీవుడే పడిపోతే దేవుడు పడిపోతున్నాడు ఏకమై ఉంటుంది ఈ వేట ఎంతవరకు జీవుడనే భావనంత వరకు దేవుడనే వేట కొనసాగుతూనే ఉంటుంది జీవుడు భావనే పడిపోయి ఆ జీవత్వమే పడిపోయి దైవత్వం అయినప్పుడు దేవుడు జీవుడు రెండు లేదు ఏకత్వమే అందుకని ఇక్కడ శాస్త్రం ఆ పొందినటువంటి ఆ పొందాలనుకునేటువంటి సాధకుడికి ఇక్కడ ఒక చక్కటి ఒక వాల్యూస్ చెప్తుంది ఏమిటా వాల్యూస్ తేన కశ్య సిద్ధనం అబ్బాయి ఈ లోకంలో పోగు చేసుకుంటూ పోతున్నావు ఇది అది అది ఇది అని ఎందుకు పోగు చేస్తున్నావు ఈ పోగు చేసి కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు కట్టలు గుట్టలు ఇక్కడ దాస్తాం ఏంటి సపోజ్ ఒక వ్యక్తికి మొత్తం భూమండలం అంతా ఆజించేసి మొత్తం తీసుకోరు అబ్బాయి ఎందుకు ఒకటేంటి మొత్తం తీసేసుకో అయితే ఒక షరత్ ఇక్కడ ఒక్క మనిషి ఉండడు భూమి మీద నువ్వు అక్కడే ఉంటావు ఎవ్వరు ఉండరు నీకు పోటీ ఉండదు మనిషి మనుషులందరూ తీసేస్తాం ఏ జంతువు ఉండదు ఏం ఉండదు ఏ చెట్టు ఏ కొమ్మ ఏ మనిషి ఉండడు ఒక్కడే ఉంటావు మొత్తంగా ఆ తీసేస్తాం తీసుకొని చచ్చిపోతాడు ఉండలేదు మనిషి వాడు ఏం పోటీ అంటే మనిషి బ్రతకాలంటే సాటి మనుషులు ఉండాలి అందరూ ఉంటే అందరం కలిసి చూడు చెప్పులు తయారు చేసేవాడు చెప్పులు తయారు చేస్తుంటారు బట్టలు తయారు చేస్తారు బట్టలు తయారు చేస్తుంటారు బియ్యం తయారు చేసేవాడు బియ్యం కూరగాయలు పండించేవాడు కూరగాయలు పాలు పండించే పాలు పాలు పితికేవాడు పాలు ఇవి అవి అందరం కలిసి అందరి కోసం బ్రతుకుతున్నాం అందుకనే సమాజం నడుస్తుంది కాబట్టి నేను ఒక్కడనే బ్రతుకుతున్నాను ఇక్కడ నా వల్ల సమాజం బాగుపడిని అనుకుంటే అంతకంటే ఊరు కూడా ఎవడ ఉంటాడు అందరం అందరి కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనందరం బ్రతకాలనుకుంటే ఈ మానవ సమాజం మధ్యలోనే బ్రతకాలనుకుంటాం కాబట్టి ఇక్కడ తేలిన తెచ్చేన భుజీ దాహ మాగృద కష్య కాబట్టి సాధకుడైనటువంటి వాడు వీటన్నిటికీ ప్రాముఖ్యత లేడు నాకు పది ఉన్నాయి లేకపోతే వంద పొలం ఉంది లేకపోతే పది బస్సులు ఉన్నాయి లేకపోతే ఇంకా ఈ ప్రపంచానికి చక్రవర్తి ఈ అంతు లేదు తలా తోట ఏ ఉండదు అర్థమైందంటే దీనికి ఏమీ ఒక అంతం లేదు సంపాదలకి అంతం లేదు పదవులకి అంతం లేదు ఆస్తులకి పాస్తులకి అంతం లేదు హోదాలకి అంతం ఉండదు భోగాలకి అంతం ఉండదు దేనికి అంతం లేదు మనమే అంతమైపోతాం ఒక రోజు అంతే బస్ వాటి మీద దాన్ని అంతు చూస్తాం అనుకుంటాం మనమే అంతమైపోతుంటాం కాబట్టి ఒక సాధకుడు అన్నవాడు వీటిని కొలత పెట్టుకుని బ్రతికే ప్రయత్నం చేయడు తన్ను తాను గుర్తించి ఆ ఆత్మ చైతన్యాన్ని పొందాలనేటువంటి సాధనలో ప్రపంచాన్ని వాడుకుంటాడు అంటే ఇక్కడ ఉండేటువంటి ప్రపంచాన్ని వాడుకుంటాడు దీంతో ఆడుకుంటాడు సాధకుడు వాడుకుంటాడు జ్ఞాని ఆడుకుంటాడు దాట్స్ ఇట్ ఇక జ్ఞాని వాడుకోడు ఆడుకుంటాడు వీటితో సాధకుడు వాడుకుంటాడు వీడెవరు ఇది రెండు కానటువంటి వాడు మూడవ వాడు అసలు ఈ మార్గాన్ని రానటువంటి వాడు వాడు మాడుకుంటాడు ఇందులో ఇందులో ఏమవుతుంటాడు మాడుతుంటాడు ఇందులో పడి మాడుతుంటాడు అప్ప ఈ బాధ అంటాడు వెంటనే ఏడుస్తూ ఉంటాడు మళ్ళీ రెండు రోజుల చూస్తే ఏమవుతాయి చాలా బాగుందండి ఇప్పుడు పరిస్థితి బాగుంది అంటాడు మళ్ళీ వారం తర్వాత చూస్తే ఏం బాగుందండి అంత మొత్తం పోయింది ఏ కర్మ కాబట్టి ఈ అవగాహన కలిగితే సాధకుడు ఈ ప్రపంచాన్ని చక్కగా వాడుకుంటాడు ఎంత వాడుకోవాలంత వాడుకుంటాడు కానీ సాధకుడే కనుక ఈ ప్రపంచంతో రిలేటై దీన్ని వాడుకుంటూ సాధన చేస్తూ ఆ స్థితిని పొందాడనుకోండి ఆ స్థితిని కలిగితే ఒక్కసారి ఆ స్థితిలో నిలబడగలిగితే ఇక ప్రపంచాన్ని వాడుకోడు ప్రపంచంతో ఆడుకుంటాడు ఎందుకని సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్ప అన్ని ధన ప్రతిబింబాలు అన్ని ధన స్వరూపాలు తనకంటే అన్యమైందేది అన్ని తన తత్వమై ప్రకాశిస్తూ ఉంది ఒక కర్ర చూసినా అది పరమాత్ముడే ఏది చూస్తున్నా పరమాత్మమైన ప్రకాశిస్తూ ఉంటుంది అలా పరమాత్మమై ప్రకాశించే ప్రకృతిని గుర్తించినటువంటి జ్ఞాని పరమాత్మ స్వరూపమై ఈ దేహం ఉంటుంది మన దృష్టిలో వాడి దృష్టిలో ఈ దేహం కాదు అన్ని దేహాల్లో వాడే ఉన్నాడు అంతగా తానే ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆడుకుంటాడనమాట హాయిగా ఆడుకుంటాడు శుభ్రంగా ఆడుకుంటాడనమాట ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారు మీరు చూడండి పిల్లలు ఆడుకుంటున్నప్పుడు వాడు సీరియస్ గా వాడు ఇలా టైఫ్ వేస్తాడు ఇంకో వీళ్ళు నాది అంటాడు ఇంకో ఇది ఫ్యాక్టరీ నాకు వచ్చిందంటారు కొట్లాడుకుంటుంటారు పైన ఒకడు ఉంటారు ఇంట్లో ఒకడు పెద్ద రే పిల్లలు ఆడుకుంటుంటే చూసుకోని ఒక అంటారు అనుకోండి వాడు ఆడుకుంటారా వీళ్ళతోటి వాడేంటారు కూర్చొని చూస్తూ ఉంటారు వీడు గెలిచినా వాడు గెలిచినట్టే వాడు గెలిచినా వీడు గెలిచినట్టే వీడు ఓడినా వాడు ఓడినట్టే వాడు వచ్చినా వచ్చింది పోయినా పోయింది వీరికి ఏమీ లేదు అలా కూర్చొని నవ్వుకుంటుంటాడు వీడు ఇంకా గెలుపుకుంటారు వీడిని గెలిపాడు ఒక మీకు గెలుపుతాడు వాడిని వీడు వీడు వీడు వీడు ఎందుకని అన్నీ కూడా విద్య కల్పన వారు గుర్తించాడు కానీ ఆడుకునే ఇద్దరు కూడా గుర్తించలేదు కల్పన అని ఇంకా సత్యత్వం గుర్తుంది అడుగుని అక్కడ సీరియస్ గా ఆడేస్తుంటారు కాబట్టి ఇక్కడ కూడా ఈ లోకంలో ఆ తాత్విక చింతన ప్రారంభమైన తర్వాత ఆ తత్వారూఢలమైతే తత్ర ఇక్కడంటుంది తేన త్యక్తేన భుంజీదాహ బాగా ఆలోచించండి ఈ భావనతో విడిచిపెట్టినటువంటి ప్రకృతిని భుంజీదాహ ఈ ప్రకృతి నిజంగా వికల్పం ఇది కల్పన యదార్థం కాదు ఈ దేహం తల్లి గర్భంలో కల్పించబడింది మళ్ళీ భూగర్భంలో అంతమైపోతుంది నేననేటువంటి కల్పన కాదు అది సత్యం లోకల్లో లేకపోతే లోకల్ గా ఏదైనా ఒకటి పొందాలంటేనే ఇంత సాధించాలే అసలు సర్వము తానే ప్రకాశించే పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి సాధన అవసరమా లేదా సాధించాలి ఆ సాధన ప్రారంభించాలి అందుకని ఇక్కడ అంటుంది సర్వము తానే ప్రకాశించేటువంటి ఆ పరమార్థ తత్వాన్ని గుర్తించి ఈ లోకాన్ని కల్పనగా చూసినటువంటి వాడు త్యక్తుడు వాడి ప్రపంచాన్ని ఎలా చూస్తాడంటే జస్ట్ మనం పార్క్ పార్క్కి వెళ్ళేటప్పుడు ఒక పేపర్లో పల్లీలంటే తెలుసు కదా పల్లీలు అంటే ఇట్స్ ఇది గ్రౌండ్ మెడిసిన్ వాటిని శుభ్రంగా ఉడకబెట్టి దాంట్లో ఉప్పేసి కార వేసి నిమ్మకాయ పిండి అన్నీ వేసి కాగితంలా చుట్టి ఇస్తాడనుకోండి ఆ పల్లీలు తింటుంటాడు వాడు తిన్న తర్వాత ఈ కాగితం చేస్తాడు చేటు తుడిచి చోటలు పాడేస్తాడు అలాగ ప్రకృతి కూడా అంతెత్తైన భుంజిదాహ ఇది నేనున్నాను సాధన చేస్తున్నాను కాబట్టి ప్రకృతితోనే నెరవేటవ్వాలి పడేయాలంతే మా గృద కష్య సిద్ధనం పోగు చేసుకో ఇక్కడ నీదైనా నువ్వు చేసుకోవడం తప్పే అది దొంగతనమే అంటే ఒక వ్యక్తికి ఎంత ఉండాలో అంతకంటే ఎక్కువ ఉందనుకోండి అది ఇతరులు తినే తిండి నీ దగ్గర దాచిపెట్టుకుంటున్నావు కాబట్టి నువ్వు దొంగలే నీకెంత కావాలో అంతే ఉంచుకో మిగతాది ఇస్తు కాబట్టి నువ్వు ఎందుకు పుట్టావు బ్రతకడం కోసం బ్రతికించడం కోసం కానీ కేవలం బ్రతకడం బ్రతికించడం కోసమే కాదు ఇదొక ప్రాసెస్ కానీ నేనే నేనేమిటనేటువంటి వాస్తవమైన తత్వాన్ని విచారిస్తూ నువ్వు బ్రతుకు ఇతరులని బ్రతికించు అది మన ఆధ్యాత్మిక గొప్ప శాస్త్రాలు మనకు నేర్పేటువంటి సూత్రాలు కాబట్టి ఇక్కడ ఆ తత్వాన్ని గుర్తిస్తూ మనిషి ఎదుగుతూ మనిషి ఇతరులకి కూడా ఆవాసమై ఈ లోకంలో ఆ చింతనని పెంచుకుంటూ పోతాడు